గణపతిహవామహే కవి కవీనాపమ్రవస్తమ జ్యేష్టరాజా బ్రహ్మణస్పత ఆనున్నోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా భక్మన్యహమేం విధోర్జున జ్ఞాతుం ద్రష్ు తేన ప్రవేష్ పరంతపర్జునో అర్జున అర్జున అనే పదానికి మనం అర్థం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది మామూలుగా అతని పేరు అర్జునుడు కానీ దానికి కొంత అంతరార్థము అంటే సిగ్నిఫికెంట్ మీనింగ్ ఉన్నది ఎలాగంటే ఆర్జవాత్ అర్జున ఆర్జవము ఈ ఆర్జవము లక్షణం అంటే ఫెయిర్ ఫ్రాంక్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అని మనం అనువాదం చేయొచ్చు దాన్ని ఆర్జవము ఈ ఫెయిర్ ఫ్రాంక్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనే ధర్మాన్ని మీరు బాగా పెద్ద ఎత్తున అనుభవానికి రావాలి అన్నట్లయితే యూరప్ వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తే అనుభవానికి వస్తుంది మన మన సొసైటీలో డీలింగ్స్ అంత ఫెయిర్ ఫ్రాంక్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండవేమో నేను అనుకుంటున్నా కొంచెం వంకర టెంకర డీలింగ్స్ ఉంటాయి ప్రతిదానికి వంకర టెంకర్ ఉంటుంది వెరాజ్ కొన్ని అడ్వాన్స్డ్ సొసైటీస్లో అటువంటి ఆ క్యారెక్టర్ కనపడుతుంది వెరీ ఫైడ్ ఫ్రాంక్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్లీన్ సొసైటీస్ బహుశా ఆ కారణంగానే అవన్నీ ఆ సొసైటీస్ అన్నీ మంచి అభివృద్ధిని సాధించగలిగాయి అని మహాత్ములు చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వేదాంతాన్ని అధ్యయనం చేసుకునే అధ్యయనం చేసే సాధకుడు అర్జునుడు వలె ఉండాలి అంటే ఇలాగా అమాయక ఉండాలి హృదయంలో మాయ అనగా కపటము వంచన జింహత్వము అని లక్షణమున్నదిిహత్వము అంటే వంకర టింకర అప్రోచ్ సో క్రికెడ్నెస్ ఆఫ్ థాట్ అలాంటి దృష్టి ఇవ ఇవేమో డిప్లొమసీ అంటారు డిప్లొమసీ అంటే సంస్కృతంలో ద్విజిఫ్ఫత్వము అంట రెండు జిఫ్ఫలను డిప్లొమసీ హైపోక్రసీ ఇవో ఇటువంటి లక్షణములు ఈ వేదాదితాన్ని చదువుకునే సాధకుడికి ఇవి తగవు ఉండకూడదు చాలా శుద్ధమైన అంతఃకరణాన్ని కలిగి ఉండాలి అలా ఉన్నవాడే అర్జునుడు అవుతాడు అటువంటి అర్జునుడే ఈ జ్ఞానానికి అర్హుడవుతాడు కాబట్టి అటువంటి శుద్ధమైన హృదయము గలవాడా అని అర్థం ఆర్జవాత్ అర్జున ఇక అర్జున ఆర్జనాత్ అర్జున అనిపోతుంది ఈ నిరుక్తములు ఇలాగే ఉంటాయి నిరుక్తం లేరు పాణిని వ్యాకరణాన్ని బట్టి వచ్చేటువంటి అర్థం లేరు అక్కడ వ్యాకరణంలో ప్రకృతి ప్రత్యయ విభాగము ఏదో ఒక అర్థం ఉంటుంది పాణిని వ్యాకరణంలో కానీ నిరుక్తంలో కొంచెం వెరైటీ ఆఫ్ మీనింగ్స్ ఉంటాయి నిరుక్తం యొక్క విశిష్టతది ఆర్జనాత్ అర్జున ఏదైనా కొన్ని సాధన సాధన సాధకుడు ఈ లక్షణాలను అలవరుచుకోవాలి అని చెప్పినట్లయితే కొంతమంది ఏం చేస్తారంటే వెంట వెంటనే ఉత్సాహంగా ఆ లక్షణాలని తమలో అలవరుచుకునే ప్రయత్నం చేస్తాం అలా ఉండాలి సాధకుడు అన్నప్పుడు ఆర్జించాలి ఆర్జించడం అంటే సంపాదించడం ఇప్పుడు వివేకము వైరాగ్యము ఉండాలి అంటే వెంట వెంటనే వివేక వైరాగ్యాలని సంపాదించుకునే ప్రయత్నంలో పడిపోతాడు అటువంటి సాధకుడు ఉండాలి సాధారణంగా జనులు సాధ్యమును పరిశీలిస్తూ ఉంటారే తప్ప సాధ్యము వైపు ఫోకస్ పెట్టుకుంటారే తప్ప సాధనం వైపు ఫోకస్ తక్కువగా ఉంటుంది అది చాలా తప్పది గీత యొక్క ఫోక గీత యొక్క పరిపాటి ఏమంటే సాధననిష్ఠుడము కమ్ము సాధ్యనిష్ఠుడము కావద్దు సాధననిష్ఠుడము కమ్ము సాధ్యమన్నది నీవు దాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం ఏం చేయనక్కన్నా అది తనంత తానే సిద్ధిస్తుంది నీవు కేవలము నీ యుక్తి శక్తి అంతా కూడా సాధనపై నిలబెట్టుము ఇది గీత యొక్క ప్రముఖమైన సందేశం ఆ సందేశమునకు తన జీవితంలో ప్రధానమైన స్థానాన్నిచ్చిన సాధకుడు కనుక ఆ విధంగా కావలసిన లక్షణాలనన్నీ అలవరుచుకున్నవాడు కనుక అర్జునునకు అర్జునాత్ అర్జున అర్జున పేరు వచ్చింది ఆ లక్షణాలను సంపాదించుకున్నాడు అని అర్థం ఎనివే అర్జున సంబోధన రెండు అర్థాలున్నాయి మీకు నేను మనం చేశాను తర్వాత పరంతప పరా అంటే శత్రువులు శత్రువులకు తాపమును కలిగించువాడు పరం శత్రువు తాపయతి ఇది పరంతపహ సో ఆ శత్రువుకు తాపాన్ని కలిగిస్తాడు అలుక్షమాసము అంటారు అంటే విభక్తులు లోపించదు సో శత్రువులకు ఇబ్బందిని కలిగిస్తాడు అంటే తన యొక్క పరాక్రమంతో శత్రువులకు విశ్రాంతి కానీ నిద్ర కానీ లేకుండా చేస్తాడు అన్నమాట ఉప పరాక్రమశీలి అప పరాక్రమశాలి అని అర్థం అని ఒక అర్థం అర్జునుడు అలాంటి వాడు ఇప్పుడు దుర్యోధనాదులకు దుర్యోధనుడు విశ్వాసములు వీళ్ళందరికీ నిద్రపట్టలేదు ఈ అర్జునుడి కాలంగానే కారణంగానే వీళ్ళని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపించేసి వీళ్ళు పద్నాలుగు ఏళ్ళు విశ్రాంతిగా ఉన్నారా అబ్బేయలేదు ఈ అర్జునుడు ఒకడున్నాడు వీడు తిరిగి వస్తాడు వచ్చి మనందరినీ వాడు వీడు సంహరిస్తాడు అనే భయంతోటే బతికారు వాళ్ళు సో ఆ విధంగా శత్రువులకు తాపమును కలిగించేవాడు కనుక పరంతపుడు హే పరంతప అయితే వేదాంత కాంటెక్స్ట్లో అర్జునుడు కూడా ఒక సింబాలిక్ అని మనం చాలాసార్లు అనుకున్నాం ఇక్కడ శత్రువు ఎవరంటే అజ్ఞాన శత్రువే పరం అజ్ఞాన శత్రువు తాపయది అజ్ఞానము అతని హృదయంలో నిలదొక్కుకోవడానికి శక్తి లేకుండా అజ్ఞానం ఇప్పుడు మనం ఛాన్స్ ఇచ్చినట్లయితే అజ్ఞానం మన హృదయంలో చక్కగా నిలదొక్కుకుంటుంది నిలబడిపోతుంది మనం ఛాన్స్ ఇస్తాయి మనం ఛాన్స్ ఇవ్వకుండా దాన్ని తోసేస్తూ ఉంటే అది మాత్రమే అంతకాలం నిలబడుతుంది ట్రై చేస్తుంది గట్టిగా ట్రై చేస్తుంది వీడి హృదయాన్ని మనం ఆంటీబెటిక్లో ఉందాము అని ప్రయత్నం అయితే చేస్తుంది మనం దాన్ని తోసేస్తుంటే ఇంకా విసిగెత్తే అవతల పోతుంది బ్యాక్టీరియా లాగా ఇప్పుడు బ్యాక్టీరియా ఏం చేస్తుంది ఇన్ఫెక్ట్ చేస్తుండొచ్చి బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేసినప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ మంచి బ పకడ్బందీగా బలంగా ఉండి వైట్ బ్లడ్ సెల్స్ మంచి గట్టి యుద్ధాన్ని ప్రకటించినట్లయితే ఆ బ్యాక్టీరియా తన వంతు ప్రయత్నాన్ని తాను చేస్తుంది దానికి నిలద్రక్కు అవకాశం ఇవ్వకపోతే ఇంకప్పుడు అది ఏం చేయగలుగుతుంది వీళ్ళు వదిలిపెట్టి ఇంకోదవడం అజ్ఞానం కూడా అలాంటిదే కాబట్టి పరం తప శత్రువు దానిని తప్పింపజేయువాడా అంటే దానికి నిలకడ లేకుండా చేయువాడా అని సంబోధన సో హే అర్జున తూ తూ అనే మాట ఉంది ఇప్పుడు ఆ ఈశ్వరుణ్ణి విశ్వరూపుడుగా దర్శించుట అది ఒక గోల్ ఈ గోల్ ఈశ్వరుణ్ణి విశ్వరూపుడుగా దర్శించుట అనేది వేదాధ్యయనము చేత కానీ వేదమూలన అధ్యయనము చేత చేత కానీ నాహం వేదై నా తపస సో కృచ్ఛరచంద్రాయుడాది తపస్సులను కఠినమైన తపస్సులను చేయుట ద్వారా కానీ లేక పెద్ద పెద్ద దానములను చేయుట ద్వారా కానీ పెద్ద పెద్ద యాగములను చేయుట ద్వారా కానీ ఆ లక్ష్యాన్ని సాధించుట శక్యము కాదు అని చెప్పారు ఇంతకుముందు శ్లోకంలో అంటే మామూలుగా లోకంలో ఏదైనా ఒక లక్ష్యము మనం చేరుకోవాలి అన్నట్లయితే ఈ ఉపాయాలని ఆచరిస్తాను మనం స్వర్గాన్ని చేరుకోవాలి యజ్ఞం చేయొచ్చు మహాపుణ్యాన్ని సంపాదించి ఉత్తమ లోకాలని పొందాలి అంటే దానం వల్ల సంభవం అవుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా దానం వల్ల సంభవం అవుతాయి గృహలోకంలో వేదాధ్యయనం చేసినట్లయితే సమాజంలో మంచి ప్రతిష్ట ఉంటుంది పుణ్యం ఉంటుంది మరొకటి ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉన్నది కానీ ఈ ఈ సాధనములు గొప్ప గొప్ప లక్ష్యములను చేరడానికి ఉపకరించేవే అయినప్పటికీ ఆ ఈశ్వరుణ్ణి విశ్వరూపుడుగా దర్శించుట అనే లక్ష్యం మటుకు వీటి చేత చేరుకోవటం సంభవం కాదు వీటికి భిన్నంగా ఇక్కడ చెప్పిన నాలుగు సాధనములకు భిన్నంగా మరొక సాధనాన్ని చెప్తున్నారు ఆ సాధనం ఏమిటంటే భక్తి ఈ భక్తి యొక్క విశిష్టత ఏమిటంటే ఈ పైన చెప్పిన నాలుగు సాధనాలతో సాధకుడు చేరుకోలేకపోయినటువంటి విశ్వరూప దర్శనం ఏదైతే కలదో దానిని భక్తితోటి మనం చేరుకోగలుగుతాము అని భక్తిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఛాప్టర్ భక్తి యోగమే కదా కాబట్టి భక్తికి పరిచయం అప్పుడే ప్రారంభమవుతోంది తు అంటే దీనికి భిన్నముగా అంటే వేదములు యజ్ఞములు తపస్సు యజ్ఞ యాగాదులు దానములు వాటితో మీరు చేరుకోలేరు కానీ దానికి భిన్నంగా ఇదిగో ఈ భక్తి ఉన్నది దీనితోటి నువ్వు చేరుకోగలుగుతావు అని ఆ అనే మాటకు అర్థమవు తు భక్త్య భక్తితో అహం శక్య నేను పొంద శ్యం శక్యుడని నన్ను పొందవచ్చును ఎటువంటి నేను ఏమం విధ ఇదో ఈ విశ్వరూపుడుగా ఉన్న నేను పొంద శ్య శక్యుడని కాబట్టి ఇటువంటి విశ్వరూపుడనైనా నన్ను పొందాలంటే భక్తి సాధనము అంట్లో ఏదైనా సందేహం కానీ భక్తి అనగానే లోకంలో ఒక దృష్టి ఉంటుంది ఆ దృష్టి తప్పు దృష్టి భక్తి ఏమిటి భక్తి అని తెలుసుకోవాలంటే ఇక్కడ కూడా నెగిటివ్గానే చెప్తారు ఏది కాదో చెప్తారు భక్తి ముందు అసలు భక్తి ఏమిటో చెప్పే ముందు భక్తి ఏది కాదో చెప్తారు నేను ఈ మధ్యన ఎక్కడో వెళ్ళినప్పుడు ఒక బోర్డు చూశాను ఏమిటంటే ఆ బోర్డు శ్రీ వెంకట నాగ దుర్గా ప్రేమ సాయి వాయిన్స్ అని బోర్డు అది బోర్డు ఈ బోర్డు నా దృష్టిని చాలా గట్టిగా ఆకర్షించింది ఎందుకంటే ఆ బోర్డు వెనకాలు ఉండే సైకాలజీ అది జాగ్రత్త గమనించదట్టే సైకాలజీ ఆ బోర్డు పెట్టుకున్న ఆయన వైన్ మర్చెంట్ అంటే మద్యం చేస్తారు ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారం అంటే అర్థం ఏంటి ప్రభుత్వం వాళ్ళు వేలం వేస్తారు ఈ ఏరియాలో మద్యం వ్యాపారం ఒకడికి వేలం వేస్తారు ఎవరికి మనం వాడు ఫ్రీ మార్కెట్ ఏమీ కాదు వేలం వేస్తారు వాడే పెట్టుకోవాలి అక్కడ మద్యం శాతం ఇంకెవరో పెట్టడానికి వీళ్ళు ఉండదు వాడు వేలంలో పాడుకుంటాడు కాబట్టి ఈ వేలం పాట అనేది ఎలా ఉంటుందంటే సిండికేట్ల కింద ఫారం అయిపోయి లంచాలు పెట్టేసి అవి వీలైనంత గవర్నమెంట్ ఖర్యాణాకి గండి వీలైనంత తక్కువకు పాడుకుంటాడు అక్కడ ప్రారంభమవుతుంది వీడి యొక్క ఎఫర్ట్ తక్కువలో తక్కువ వేలం పాడతాడు పాడేసి ప్రభుత్వం కొన్ని రూల్స్ ప్రకారం ఈ సెక్షన్లో ఈ ఏరియాలో ఈ షాప్ పెట్టుకోవాలి వీడికి లైసెన్స్ ఇస్తుంది వీడి లైసెన్స్ బుచ్చేసుకుని ఆ ఏరియాలో ప్రభుత్వం చెప్పినటువంటి నియమాలన్నింటినీ కూడా బ్రేక్ చేసి పాడేసి బెల్ట్ షాపులని ఇవని అవన్నీ పెట్టేసి మొత్తం ఆ ఏరియాలో మద్యము మంచినీళ్ళు దొరకడం కూడా ఇబ్బంది అవ్వచ్చు కానీ మద్యం దొరకడంలో ఇబ్బంది లేదన్న విధంగా సప్లై చేసేస్తూ ఉంటాయి అది నెంబర్ టూ అన్ని రూల్స్ని పక్కన పెట్టేసాయి నెంబర్ త్రీ ఎనీ ఫస్ట్ హింట్ ప్రైసెస్ జాకప్ చేసేయడానికి వీలుగా ప్రైసెస్ని పెంచేస్తూ ఉంటాయి ఎంఆర్పీ అని ఉంటుంది అంటే ఏదో మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ దాన్ని దాటింగ్ చేసి అమ్మేసి డబ్బు చేసేసుకుంటూ ఉంటాయి తాను చేస్తున్నటువంటి ఈ వ్యాపారం అంత తప్పు పద్ధతులతో చేసే వ్యాపారానికి ఆ భగవంతుడు తోడుపడాలని చెప్పేసి భక్తితో ఆ భగవంతుడికి పూజలు చేసి మొదలు పెడతాడు ఓకే ఇంకా ఆ భగవంతుడెలా భగవంతుడు వాడేలా వాడేమిటి అంటే ఒకడు కాదుగా భగవంతుడు అంటే ఒకడు కాదుగా ఇటు వెంకటేశ్వర స్వామి ఇటు నాగదేవత అటు సత్య ప్రేమ ఇటు దుర్గాదేవి ఎవరని వదిలిపెట్టకుండగా ఆ అందరి దేవుళ్ళని తన పక్షాన్ని పెట్టేసుకుని వాడు వ్యాపారం చేస్తారు దీన్ని భక్తి అంటారా అదే భక్తి అంటే ఇది అనుకుంటున్నారా మీరు ఇట్ ఈజ్ ఏ టోటల్ కరప్షన్ అండ్ డిగ్రడేషన్ ఆఫ్ భక్తి దీన్ని భక్తి అనుకో సో ఈశ్వరుణ్ణి మనం చేసేటువంటి తప్పు పనులన్నిటికీ స్వార్థపూరితమైన అన్యాయపూరితమైన అవినీతిమయమైనటువంటి పనులకు ఈశ్వరుణ్ణి అకాంప్లిష్గా చేసుకునేటువంటి ప్రయత్నం ఏదైతే కలదో ఇది ఎక్కడ మొదలవుతుంది ఆ నేమ్తో మొదలవుతుంది ఆ పేరు పెట్టడంతో మొదలవుతుంది అక్కడ పేరు పెడతాడు పూజలు చేస్తాడు ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాడు ఎందుకంటే తాను చేసేటువంటి అవినీతిమయమైనటువంటి వ్యాపారంలో బాగా కోట్లకు పడగలెత్తడం కోసం ఇటువంటి ప్రయత్నం చేస్తారు అదే భక్తి అంటే ఆ భక్తితోటి ఏవం విధ మీరు ఆ విశ్వరూపుడైన ఈశ్వరుణ్ణి తెలుసుకోగలుగుతారో అటువంటి భక్తితోటి నో నో నో భక్తి అంటే దట్ ఈస్ నాట్ సంథింగ్ ఆఫ్ దట్ కా దట్ ఈస్ నాట్ ది భక్తి వి అర్థం సో ఏది కాదో మీకు మనవ చేసిన తర్వాత భక్తి ఏదో అక్కడ శ్రీకృష్ణుడు ఒక్క మాటలో చెప్పాడు అనన్య భక్త్యా ఈ అనన్య భక్తి అనేది ఈ అనన్య శబ్దము చాలా భగవద్గీతకు క్యారెక్టరిస్టిక్గా ఉంటుంది భగవద్గీతలోనే మీకు తరచుగా వినపడుతూ ఉంటున్నామాట శ్రీకృష్ణుడు కొన్ని పదాలని తరచు ప్రయోగిస్తాడు లైక్ సమహ యుక్త ఇవి చాలా తరచుగా ప్రయోగిస్తాయి దాని మీద ఫోకస్ ఎక్కువ ఉందని మనకు స్పష్టం తెలుస్తుంది ఆ విధంగా శ్రీకృష్ణుని చేత ప్రేమతో తరచుగా ప్రయోగింపబడే పదాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో ఈ అనన్య ఒకటి అనన్యచేత సతతం వ్యోమాం స్మరతి నిత్యశ అనే ఏదో అనన్యభక్తి ఇదిగో ఇక్కడ అనన్య భక్త్యా అనన్యమైన భక్తి అనన్యము అంటే అన్యము లేనిది న విద్యతే అన్య అర అన్య లింగం కానీ శ్రీలింగం కానీ ఆ సందర్భాన్ని ఒకటి ఎస్యాం సా అనన్య ఏ భక్తి ఏందైతే అన్యము లేదు ఈ అన్యము లేకపోవడం అంటే ఏమిటి భక్తి ఉన్న భక్తి అంటే ఏమిటి ప్రేమ భక్తి అంటే ప్రేమ ఈశ్వరుని ఎందు ప్రేమ ఈ ప్రేమ అనేది ఇంకా దాన్ని వ్యాఖ్యానించడం కుదరదు భక్తికి ప్రేమ అని అర్థం చెప్పారు అక్కడితో సరిపెట్టుకోవాలి ఆ ప్రేమ అనేది దట్ ఈ దట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ దాన్ని పద వాక్యాలతోటి ఎలా వర్ణిస్తారు అది ప్రేమ అనేది మీ హృదయంలో మీరు అనుభూ అనుభూతి రూపంగా మీరు పొందేదది మీరు దాన్ని అనుభూతి రూపంగా పొందగలుగుతా ప్రేమానుభూతి మీకు తెలుస్తూ ఉంటుంది దాన్ని గురించి ఇంకా అంతకంటే చెప్పడానికి వీలు పడ ప్రేమ సో ఈ ప్రేమ భక్తి అంటే ప్రేమ అనన్య భక్త్యా అనన్యమైన ప్రేమ ఇప్పుడు ఓ రాజుగారు ముగ్గురు ముగ్గురు రాణిలు ఉన్నారు ఓ రాణి గారిని అడిగారు ఓ రాణి రాణి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే మహారాజా నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అయితే మీకే మీరు నాకు మీకేం కావాలి అంటే నాకు వజ్రాల నెక్లెస్ కావాలి అంటే ఏమైంది ఇప్పుడు రాజుగారికి రాణిగారికి మధ్యలో ప్రేమలో అన్యము వజ్రాల నెక్లెస్ అన్యము ఇంకో రాణి గారిని అడిగారు మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను మహారాజా నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అయితే రాణి గారు మీకేం కావాలి నాకు మంచి ఖరీదైనటువంటి ఫలానా వస్త్రము ఒకటి కావాలి అంటే మళ్ళీ ఆ ప్రేమలో అన్యము వచ్చేసింది అప్పుడు రాజుగారు మరో రాణి గారిని అడిగారు రాణి గారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మహారాజా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మీకేం కావాలి మీరే కావాలి అని ఆ రాణి అంటే ఇప్పుడు ఆ ప్రేమలో రాజు రాణి ఇద్దరి మధ్య ప్రేమ ఇంకా అన్యము లేదు అది ప్రేమ ప్రేమ అంటే అలా ఉంటుంది ఇప్పుడు దేవుడితోటి ఓ దేవుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను మన స్తోత్రాలన్నీ అలా ఉంటాయి దేవుడా నేను నిన్ను భజిస్తున్నాను భజే హం భజే హం భజే అంటే నేను ఈశ్వరుణ్ణి భక్తి చేస్తూ ఉన్నాను అయితే ఈశ్వరుణ్ణి భక్తి చేసేప్పుడు ఆ భక్తి యొక్క వివరాలు కొంచెం చూస్తే నీవు నాకు ధనమునిస్తావు కీర్తినిస్తావు పుత్ర సంతానాన్ని ఇస్తావు ఆయురారోగ్యాలను ఇస్తావు మరొకటి ఇస్తావు మరేటిస్తావు కాబట్టి నేను నిన్ను భజిస్తున్నాను అంటే ఇప్పుడు ఆ భక్తి ఆ ప్రేమ ఇది ఎలా ఉంది చాలా అన్యములు దాని నిండా ప్రవేశించేసే అన్యభక్తి అయిపోయింది తప్ప అనన్యం ఎక్కడైంది ఇప్పుడు ఈశ్వరుణ్ణి ఓ ఈశ్వర నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవు నాకు స్వర్గమును అనుగ్రహించును నేను నిన్ను పూజ చేస్తాను నాకు స్వర్గాన్ని ఇయ్యని అడిగారనుకోండి అప్పుడు ప్రేమ ఈశ్వరుని మీద స్వర్గం మీద స్వర్గం ప్రేమ స్వర్గం మీద ఉండే ప్రేమ ఈశ్వరుల మీద రిఫ్లెక్ట్ అవుతుంది ఓ ఈశ్వరుడా నేను నీకు పెద్ద పూజ చేస్తున్నాను నీవు నాకు పెద్ద లాభాన్ని కోటి రూపాయలు నాకు ఇవ్వు అని వీడు ప్రేమ వీడు పూజ చేశాడు అనుకోండి ఇప్పుడు వీడు ప్రేమ ఎవళ్ళ మీద ఉన్నట్టు ఈశ్వరుల మీద ఉన్నట్టా లేకపోతే కోటి రూపాయల మీద ఉన్నట్ట ఈశ్వరుణ్ణి పూజిస్తున్నాడు కాబట్టి ఈశ్వరుడి మీద ప్రేమ ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ వాస్తవంలో ప్రేమ కోటి రూపాయల మీదే ఉంటుంది కాబట్టి అన్యములేని ప్రేమ ఇది దీన్ని జీవితంలో సాధకులు ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఈశ్వరుణ్ణి ప్రేమించుటాసి ఈశ్వరుడు ఈశ్వరుడు తప్ప ఇంకా వేరే ఏదీ లేదు ఇప్పుడు కొంత నాస్తికుడు అన్నాడు దెర్ ఈజ్ నో గాడ్ అన్నాడు దెర్ ఈజ్ నో గాడ్ అంటే ఇట్ ఈస్ లైక్ సేయింగ్ దెర్ ఈజ్ నో స్పేస్ యు కెనాట్ డెనై స్పేస్ how can you say there is no space so there is no space ane mata about space lo nilapade antu untaru you cannot say there is no space you see one cannot live in nothingness nothingness lo jeevitham undadu so so somethingness lo so, ease ness lo so, jeevitham untundi tappa nothingness lo jeevitham undadu so nastikudu nothingness lo jeevinche prayatnam chestadu అది అది ఒక అవివేకం తప్ప అదేమీ వర్కౌట్ అయ్యేది కాదు కాబట్టి ఈశ్వరుడు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్శక్తి రూపంగా ప్రాణశక్తి రూపంగా ప్రతి ప్రాణి హృదయంలో ఆ ప్రాణశక్తి రూపంగా ఈశ్వరుడే స్పందిస్తూ ఆ స్పందన రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు పక్షిలో ఈశ్వరుడే ఉన్నాడు పశువులో ఈశ్వరుడు ఉన్నాడు మనిషిలో కూడా ఈశ్వరుడే ఉన్నాడు కాబట్టి హౌ కెన్ యూ సే హౌ కెన్ యూ దినై ఈశ్వర హౌ కెన్ యూ సే దిస్ నో ఈశ్వర ఈశ్వరెవరి కాబట్టి ఆ విధంగా ఈశ్వరుణ్ణి విశ్వరూపుడుగా తెలుసుకుని ప్రేమించుతారు ప్రేమ అంటే ప్రేమ దేని కొరకు దేని కొరకు అనే ప్రశ్నే ఉదయించకుండా ప్రేమించుట ఆ ప్రేమ యొక్క లక్షణం ఏమిటంటే దేనికోసం ప్రేమించాలి అని వీడు అడిగేటంటే ఆ ప్రశ్న వీడు బుద్ధిలో ప్రవేశించింది అంటే ఒకసారి బుద్ధికి అలాగంటి ప్రశ్న తట్టింది అంటే ఆల్రెడీ ఆ బుద్ధిలో కాలుష్యం వచ్చేసిందని అర్థం ఎందుకంటే ఎంతో కొంత స్వార్థ ప్రయోజనం లేనిదే వాడు ఏ పని చేయడన్నమాట అటువంటి కరడుగట్టిన స్వార్థము అదేమవుతుంది భక్తిలో కూడా ప్రవేశించేసి భక్తిని కలుషితం చేసేస్తూ కాబట్టి ప్రేమ ప్రేమ కోరే అన్యము లేని ప్రేమ ఇతరము యొక్క సంకల్పము కూడా లేని ప్రేమ ఏ ప్రేమ ఎందు తాను తన ప్రియుడైన ఈశ్వరుడు తన ప్రేమ తను ప్రేమించేటువంటి ఈశ్వరుడు తనకు ఈశ్వరుడికి మధ్యన మరి లేని ప్రేమ ఇప్పుడు మనం ఈశ్వరుణ్ణి ప్రేమించేటప్పుడు ఈశ్వరాడ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాకు ఇది అది అంటే ఈశ్వరుడు దారుమయో మురారిది అని aina katto laapte raayo aipoyi unnadu kabatti paravaledu gaani aa maamulaga manushulku unnattu ga prana roopamga unnattlaite he can never accept that kind of prema meeru eppudaina try chesi chudandi suppose a young man untadu oka ammayini vivaham aadtadu nenu ninnu pravishstunanu endukante mee naanna baaga dabbunu vaadukulaka ani maata anlu chudandi ante em avuthundi she will slap him in the face షటప్ కొంటుంది ఎవ ను నన్ను ప్రేమిస్తున్నావ అనుకున్నాను ను నన్ను కాదా ప్రేమిస్తావా నా ఆయన బ్యాంక్ అకౌంట్ అడను త్రవించేది వాట్ కైండ్ ఆఫ్ హస్బండ్ యు ఆర్ అంతే షీ విల్ గివ్ ఎ స్లాప్ టు హి హ్ దేవుడు కనుక ఊరుకుస్తున్నారు ఏమట్లా మాట్లాడుతారు అది ప్రేమోంటున్నాదే మీ నాన్న యొక్క ఆర్థిక పరిస్థితితో నాకు సంబంధం లేదు మీ నాన్న డబ్బున్నవాడవని అవైతే భేదవాడే కానీ నేను నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను అని వీడు అన్నాడనుకోండి ఆవిడ మహానంద పడుతుంది ప్రేమంటే అలా ఉండాలి కానీ ఆ ప్రేమలో అన్యము తీసుకొస్తారా అన్యం తీసుకొస్తారా కాబట్టి అన్యము వచ్చిందంటే అది కలుషితమైపోయింది కాబట్టి అటువంటి అన్యమునిరుగని ప్రేమ అంటే దాన్ని ఏమంటారు నిష్కామ భక్తియోగము అంటారు అంటే కామనయే అన్యము ఈ కామన ఏం చేస్తుందంటే ఈ భక్తుడికి ఈశ్వరుడికి మధ్యలో అన్యాన్ని చొప్పిస్తుంది ఆ కామన ఆ కామనను ఎప్పుడైతే మీరు త్రోసిపుచ్చినారో అన్యము లేని భక్తి అవుతుంది ఇది ఒక భక్తి అదే అనన్య అనే పదానికి ఒక అర్థం ఇంకొక అర్థం ఉన్నది ఇప్పుడు ప్రేమ ద్వైతమా అద్వైతమా ప్రేమ ఎవళ్ళైనా ప్రేమంటే ద్వైతమే నేను ప్రేమించేవాడను నా చేత ప్రేమించబడేవాడు ఈశ్వరుడు ప్రేమ అంటే ద్వైతమే అని ఎవడైనా అన్నట్లయితే వాడికి విషయం పూర్తిగా తెలియలేదు అని అర్థం రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ప్రేమ గురించి గీతాంజలి అనేటువంటి ఆయన యొక్క పద్యకావ్యం దానికి నోబుల్ ప్రైజ్ ఇచ్చారు గీతాంజలికి గీతాంజలి ఈజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ డజన్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆయన జీవించున్నప్పుడే డజన్స్ ఆఫ్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేశారు ఒరిజినల్గా బెంగాలీలోకి ఉంది దాన్ని ఈట్స్ అనే ఒక మహాకవి ఆంగ్లంలోకి తర్జుమా చేశారు ఆ తర్జుమాని చదివి అప్పుడు దానికి నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నారు అంతటి గొప్ప మహాకామ్యం గీతాంజలి దాంట్లో ఈ ప్రేమతత్వాన్ని ఆయన చర్చిస్తాడు ఆ కా పద్యాల్లో చూపిస్తాడు ప్రేమ అంటే ద్వైతంతో ఆరంభమై అద్వైతంతో పరి అద్వైతంలో పరిణమించేది ప్రేమ బిగిన్స్ విత్ డివిజన్ ఆర్ డైవర్సిటీ అండ్ కల్మినేట్స్ ఇన్ యూనిటీ అది ప్రేమ అని ఆయన దానిని ఆ వ్యాఖ్యానం చేస్తాడు చాలా కరెక్ట్ కూడా మన అనుభవం కూడా అలాగే ఉంటుంది సో ఉపనిషత్తులు కూడా ఆ విధంగానే దాన్ని ప్రతిపాదన చేస్తాయి ఈశ్వరుణ్ణి ఆ పరబ్రహ్మని ఉపనిషత్తులు ప్రేమస్వరూపంగా వర్ణిస్తాయి రసో వయసహ రసగ్రహ్య వాయువానందీ భవతి అనే ఆ ఈశ్వరుణ్ణి ప్రేమ రసము అంటే ప్రేమ అని అర్థం ఆ ప్రేమ రూపుడుగా వర్ణిస్తాయి ఇప్పుడు ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రియుడు ప్రియురాలని ప్రేమిస్తున్నాడు అనుకోండి దృష్టాంతం యథా ప్రియయా సంపరిష్మక్త అని ఈ దృష్టాంతాన్ని ఆ ఉపనిషత్తులు స్వీకరిస్తాయి ఎందుకంటే మానవ హృదయాన్ని ఆ దృష్టాంతము చక్కగా తెలుసుకోగలుగుతుంది ఎందుకంటే లవ్ లవ్ అనేది అది మనిషి హృదయానికి చాలా దగ్గరగా హత్తుకుపోతుంది అంచేతనే మీకు లవ్ స్టోరీ ఉందనుకోండి ఎనీ లవ్ స్టోరీ అది మానవ జాతి ఉన్నంత వరకు అలాగా ఆ లవ్ స్టోరీ అది ఇటు ఇటు మానవ యొక్క హృదయాలని స్పృశిస్తూనే ఉంటుంది ఇప్పుడు రామాయణం ఉందనుకోండి రామాయణము లోకంలో అంత ప్రసిద్ధి ప్రపంచమంతటా కూడా రామాయణం ప్రసిద్ధి అవ్వడానికి కారణం ఏమిటి మీరు ఎవరినైనా ఆ కండిషన్డ్ రిలీజియస్ కండిషనింగ్ ఉన్నవాడిని అడిగితే రాముడు అవతారంలో అలా మొదలు పెడతారు నోను నోను దట్ ఈజ్ నాట్ ది పాయింట్ అదంతా అలాచబెట్టండి రామాయణానికి అంతటి ప్రీతి సమాజంలో మానవ సమాజం ప్రపంచమంతటా ఉండటానికి హేతు ఏమిటంటే రామాయణము ఇట్స్ ఎ లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఇట్ ఈస్ దట్ ఈస్ వాట్ దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ రామాయణం లవ్ ఆ లవ్ ప్రేమ అనేది మనుష్య హృ మానవ మాతృని యొక్క హృదయంలో వాడికి తెలుస్తూ ఉంటుంది ఆ ప్రేమ యొక్క అనుభవం ఉంటుంది ఎందుకంటే ఆత్మ సచ్చిదానందము అని అంటారు ఆత్మ ఆనందము ఆనందము అంటే స్వరూపం ఆనందమంటే స్వరూపం శాంతి అద్వయత్వ కే కైవల్యము అది ఆనందము కానీ ఈ ఆనందము అభివ్యక్తమైనప్పుడు అది ప్రేమ రూపంగా అభివ్యక్తమవుతుంది సో ప్రియుడు ప్రియురాలు వారిద్దరి మధ్యన ప్రేమ ఉంటుంది ఇప్పుడు ప్రియుడు ప్రియురాలు దూర దూరంగా నిలబడి ఒకరినొకరు చూసుకున్నప్పుడు కూడా ఫిజికల్గా వేరువేరుగా ఉంటారు ఫిజికల్ బాడీ వైజ్ సెపరేట్గా ఉంటారు అంతఃకరణాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు అంతఃకరణానికి స్త్రీ అంతఃకరణానికి తేడా ఉంటుంది పురుషుడు అంతఃకరణలో కొంత రఫ్నెస్ ఉంటుంది స్త్రీ యొక్క అంతఃకరణలో కొంత గ్రేస్ ఉంటుంది సో ఇవన్నీ ఈ భేదాలన్నీ అంతఃకరణలో ఉంటాయి దేహంలో ఉంటాయి కానీ మరి ఇంకా ప్రేమ అంటే ఏమిటి వారిద్దరి మధ్యన బాహ్యంగా ఉండేటువంటి భేదములన్నిటినీ అధిగమించి You rise above these divisions, these differences, there is a fusion, a fusion out of you. At the level of Atma, that is where the fusion takes place. There is oneness. Adi love and that. That is called love. Primantial love. Kabatayi choddan ki, vahiyanga choddan ki, palidaru veru veru ga vhasishtaru. Susi valki veru ga vhasishtaru. వాళ్ళలో వాళ్ళకు కూడా వేర్వేరుగా భాషిస్తారు కానీ దెర్ ఈజ్ ఎ ఫ్యూషన్ దెర్ ఈజ్ ఎ వన్నెస్ అటువంటి ప్రేమ ఈశ్వరుని ఎడ కలవాడే యథార్థమైన భక్తుడు అటువంటి ప్రేమ ప్రేమంటే ప్రియుడు ప్రియురాలు మధ్యన ఉండే ప్రేమకి భక్తుడికి ఈశ్వరుడికి మధ్యన ఉండే ప్రేమకి తేడా ఏమీ లేదు ప్రేమంతా ఒకటే తేడా ఏమీ లేదు వీడికి తేడా ఉందని మీరు అనుకుంటారు నో దట్ ఈస్ నో డిఫరెన్స్ లవ్ ఈజ్ వన్ బికాస్ ఇట్ ఈస్ ఆఫ్ వన్నెస్ సో భక్తుడు కూడా ఈశ్వరుని ఆరాధించేప్పుడు అన్య భావంతో ఆరాధిస్తాడు నేను భక్తుడను నా చేత ఆరాధింపబడే ఈశ్వరుడు ఆరాధ్యుడు పూజ పూజ చేసేవాడు పూజనీయుడు పూజకుడు పూజనీయుడు అనేటువంటి భేదంతో ప్రారంభమవుతుంది అన్యతో ప్రారంభమవుతుంది కానీ ఆ అన్య కాస్త అనన్యమైపోతుంది అదే యథార్థమైన భక్తి ఒకవేళ భక్తిలో అన్యంతో ప్రారంభమయ్యే అన్యంలోనే మిగిలిపోయిందనుకోండి ఆ భక్తి దాన్ని ద్వైత భక్తి అంటారు అది మంచిదే ఏ రకంగానైనా భక్తి మంచిదే సంసార ముందు భక్తి ఉండడం కంటే ఏదో దేవుడు పేరు పెట్టే ఆ రకమైన భక్తి ఎలా దాన్ని కూడా అకామిడేట్ చేస్తాం దేన్ని త్రోసిపుచ్చేసేయటం అనేది ఉండదు మంచిదే కానీ అది భక్తి యొక్క ఉన్నత స్థితి అయితే మాత్రం దు చేతనే భక్తి చేసేవాడు కూడా ఆ భక్తి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఏ విధంగా భక్తి చేస్తే ఆ అన్యం నుండి అనన్యం వైపుకు తీసుకెళ్తుందో అలాంటి భక్తి చేసే ప్రయత్నం చేయాలి తప్ప అన్యాన్ని అన్యంగానే నిలబెట్టేసేటువంటి భక్తి అది అంత ప్రశంసనీయం ప్రశస్తము కాదు ప్రశస్తమైంది కావాలి కదా ఇప్పుడు మామిడి పండు తింటే మధురమైన మామిడి పండు తినాలి కానీ పుల్ల పుల్లగా పళ్ళు పులిసిపోయేట్లాగా అలాంటి మామిడి పండు తిని ఉపయోగం ఏమిటి అలాగే భక్తి కూడా పుల్ల మామిడి లాంటి భక్తి వల్ల ఉపయోగం ఏమిటి సో బలాత్కారంగా ఆ లేత కాయని తీసుకొచ్చేసి దానికి ఎసిటిని గ్యాస్ పెట్టేసి అది ముగ్గించేసి పుల్ల చూడడానికి పైకి చూడడానికి మాత్రం మహా ఆకర్షణీయంగా ఉంటుంది లోపలంతా పులుపు పులుపే కాదు ఎసిటిలిన్ ట్రేసెస్ కాల్షియం కార్బోహైడేట్ ట్రేసెస్సు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అలాంటి భక్తి వల్ల పైకి చూడడానికి బోల్డంత ఆకర్షణ భక్తిలో కానీ లోపల పులుపు ఏమిటి పులుపు అన్యమే పులుపు ద్వైతమే పులుపు బా అలా తినలేదు ద్వైతంతో పరాకాష్ఠకు వెళ్ళిపోయిన భక్తులను చూసారా అది దాన్ని హ్యాండిల్ చేయటం చాలా ఇబ్బందితో కూడుతూ ఉంటుంది ఈశ్వరుణ్ణి ఈశ్వరుడి కంటే మీరు భిన్నంగా ఎలా ఉండగలుగుతారు అది భక్తి ఎలా అవుతుంది ఇసే భక్తిలో సమర్పించాలి ఏమిటి సమర్పిస్తారు పువ్వులు సమర్పిస్తారు మీరు పువ్వులు సమర్పిస్తారు పువ్వులు మీరు సృష్టించారా పెట్టారా ఈశ్వరుడు సృష్టించినవి కదా మీరు సమర్పించేది ఏమిటి ఆల్రెడీ ఎక్కడ ఉన్నాయో అక్కడ సమర్పించబడియే ఉన్నాయి నువ్వు కొత్తగా సమర్పించేది ఏమిటి చెట్టు ఆల్రెడీ ఈశ్వరుడికి సమర్పించేసింది నువ్వు మళ్ళీ వెళ్ళి పీక్కు వచ్చి సమర్పించడం పత్రనాలను సమర్పిస్తాం ఏమిటి పతనాలను సమర్పించేది ఎప్పుడైనా మా మారేడు చెట్టు కానీ మావిడి చెట్టు కానీ అది ఆ చిగుళ్ళు అన్నీ పెట్టేసి చెట్టు ఎప్పుడైనా చూసారా మీరు కళ్ళు కళ్ళు అన్నీ కళ్ళకి ఉత్సవంగానే ఉంటుంది ఆ చెట్టుకేసి చూస్తుంటే ఆకులతోటి పత్ లేత చిగురు టాకులతోటి నిండి ఆ చెట్టును చూడడమే ఒక మహోత్సవం అన్నట్టుగా ఉంటుంది అది అదే సమర్పణ అంటే ఆ చెట్టు ఆల్రెడీ తన శక్తిని అంతనే ఈశ్వరుడికి సమర్పించేసింది మీరు ఏమిటి సమర్పించింది కాబట్టి మీరు పువ్వులు సమర్పించక్కర్లేదు పత్రాలు సమర్పించడం ముఖ్యం కాదు పోని ధనాన్ని సమర్ప ఎవరికి సమర్పిస్తారు శ్రీయఫ్ పతి అన్న ఆయనకి మీరేం సమర్పిస్తారు ఆ ధనం ఎవరి మీకు ఇచ్చింది మళ్ళీ మీకు ఇవ్వరు ఏం సమర్పిస్తారు మీరు మీకు భక్తి అంటే సమర్పించాల్సింది ఒకటి ఉంది అది తప్ప ఇంక ఏది సమర్పించినా అది యథార్థమైన భక్తే కాదు అది ఏమిటంటే యూ హ్యావ్ టు సరెండర్ ద హెడ్ హెడ్ సమర్పించాలి తలకాయిని ఇచ్చేసేయాలి అది భక్తి అంటే తలకాయిని చేయాలంటే ఫిజికల్గా కాదు తలకాయిలో ఈ హెడ్లో బ్రెయిన్ సెల్స్ ఉంటాయి ఆ బ్రెయిన్ సెల్స్లో ఆ న్యూరాన్స్ మధ్యన ఇంటరాక్షన్స్ ఉంటాయి కెమికల్ ఇంటరాక్షన్స్ ఏవో న్యూరాన్ ఇంటరాక్షన్స్ ఉంటాయి అంటే ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్కి మధ్యలో సిగ్నల్స్ పోతూ ఉంటాయి అలాగా సెకండ్కి ఇప్పుడు కంప్యూటర్లో ఈ సెకండ్కి ఇప్పుడు ఏదైనా ఒక సెర్వర్ ఉందనుకోండి గూగుల్ గూగుల్ సెర్వర్లో సెకండ్కి ఎన్ని ఇంటరాక్షన్స్ ఉంటాయంటారు ఉంటాయా కోర్టు ఇంటరాక్షన్స్ ఉంటాయా క్లిక్లు ఇప్పుడు ట్విట్టర్ ఇవి ఇలాగా ఎంతమంది ట్వీట్ చేస్తున్నారని మీకు ఆ నెంబర్ పెరిగిపోతూ ఉంటుంది అలాగే ఇప్పటికీ నలభై లక్షల మంది ట్వీట్ చేశాకనే ఐపీఎల్ వాళ్ళు చూపిస్తుండడం అలా పెరిగిపోతూ ఉంటున్నా అన్ని ఇంటరాక్షన్స్ ఉంటాయి అవునా గూగుల్కి ఎన్ని ఇంటరాక్షన్స్ ఉంటాయి సెకండ్కి ఒక పది లక్షల కోటో ఇంటరాక్షన్స్ ఉంటాయా గూగుల్ ఇక్కడ సెకండ్కి పది కోట్ల ఇంటరాక్షన్స్ ఉంటాయి న్యూరాన్స్ మధ్యన a interactions anninti lo nu the interactions between brain cells ave thoughts ni generate chestayi vaat anninti lo nu very intrinsically antar leenanga em untundo telusuna nadi nenu aham mama that is how the head operates that is the way the head operates యథార్థమైన భక్తి అంటే ఈ హెడ్ని సమర్పించాలి నాది నేను బలిచక్రవర్తి స్టోరీ దాన్ని జనులు ఆ సింబాలిజం చక్కటి సింబాలిక్ స్టోరీ సింబాలిజం లేకపోతే ఆ స్టోరీ అసందర్భంగా ఉంటుంది మీరు గమనించారు ఈ స్టోరీ చాలా అసందర్భంగా ఉంటుందనే సంగతి నాకు అమెరికా వెళ్ళకే తెలిసింది ఎందుకంటే అమెరికాలో పిల్లలు నన్ను ప్రశ్న అడిగారు ఈ యంగ్ పీపుల్ వాళ్ళు ఏమని అడిగారు భాగవతం పాఠం చెప్పేస్తూ మనం భాగవత విద్వాంసం ఆ గొప్ప చెప్పుకున్నాం అనుకునే వాడు ప్రశ్న వేసి మనం ఎక్స్ ఫ్లోర్ చేశాడు ఏమిటా ప్రశ్న ఇంతెంతయి ఒట్టుడు ఎంతయి అంటూ మీరు పద్యాలు ఎవరికి చెప్పేస్తున్నారే ఆయన ఒక కాలుతో భూలోకాన్ని ఇంకో కాలుతో స్వర్గలోకాన్ని కొలిచేసి మూడో కాలు ఎక్కడ పెట్టమను అని అడిగాడు కదా అసలు ఈ స్వర్గలోకాన్ని భూలోకాన్ని కొలిచే ముందు అసలు నిలబడ్డారు ఎక్కడా అని అడిగాడు వేర్ వాజ్ హీ స్టాండ్ అండ్ బలి వేర్ వాజ్ హీ సిటీ బలి ఎక్కడో కూర్చోవాలి కదా భూలోకం అంతా కవర్ చేసేసి స్వర్గలోకం అంతా కవర్ చేసేస్తే బలి కూర్చున్నది ఎక్కడ ఈయన నిలబడ్డది ఎక్కడ నువ్వు మూడో కాలం ఎక్కడో పెట్టాలంటే అసలు ముందు తను కదా అని అడిగాడు అడిగితే నాకు తల తిరిగి ఉంటాయి పక్కనే మంచినీళ్ళు ఉంటే తాగి అప్పుడు నేను ఏం చేశానంటే వాడికి చెప్పాను అబ్బాయి అలా లెటర్ అల్గా తీసుకోకూడదమ్మా షుడ్ నాట్ బి టేకల్ లెటర్ మరి ఎలా తీసుకోవాలి చెప్తాను ఈశ్వరుడికి మనం బలిదానము చేయవలను బలి చేసిన దానానికి బలిదానము అని ఒక ఎక్స్ప్రెషను బలిదానము చేయవలను ఏమిటి బలిదానము నాది అన్నది ఇచ్చేసేయాలి ముందు నాది అన్నది లేదు అంతా ఈశ్వరుడి ఆ బలి చక్రవర్తి కథలో ఈ నాది అనేదాన్ని రెండు విభాగాలు చేశారు నాది ఇహలోకంలో నాది పరలోకంలో ధర్మార్థకామాలన్నీ మూడు ఉంటాయి దాంట్లో ఇహలోకంలో అర్థకామాలు ఉంటాయి పరలోకంలో ధర్మము అంటే పుణ్యం ఉంటుంది కాబట్టి ఇహలోకంలో ఉన్న నాదంతా ఒక స్టెప్లో పోయింది పరలోకంలో ఉన్న నాదంతా కూడా ఇచ్చేసాయి రెండో రోజు సర్వధర్మాన్ పరిత్య అన్నట్టుగా ఇంకా నాది అన్నది ఏం ఇహము పరము ఇంకేముంది నాది ఇంకా నాది లేదు ఇప్పుడు ఇంకేముంది నేనుంది అది ఇచ్చేసేయాలి మూడో పాదానికి నేను ఇచ్చేసేయాలి అది భక్తి ఉంది హెవ్ టు సరెండర్ ద హెడ్ నాది నేను ఉన్నటువంటి హెడ్ని సరెండర్ చేస్తే అది భక్తి ఉంది ఈ మధ్య నేను అజాతశత్రు బ్రాహ్మణం పాఠం చుడుతున్నాను దాంట్లో నిరీశ్వరవాదాన్ని ప్రస్తావిస్తాను శంకర్ నీరీశ్వరవాదాన్ని నిరూపించి ఖండిస్తారు నిరీశ్వరవాదం ఏమిటో తెలుసిన నేను నాదీయే సత్యము దేవుడు లేడు అది నిరీశ్వరవాదం అది ఖండిస్తారు తర్వాత ద్వైతవాదం వస్తుంది దాన్ని ఖండిస్తారు ద్వైతవాదం ఏమిటి నేను నాది సత్యము దేవుడు కూడా సత్యము అది ద్వైతవాదం అది ఖండిస్తారు ఖండించి ఫైనల్ గా సిద్ధాంతీకరిస్తారు అది ఎలా సిద్ధాంతీకరిస్తారంటే ఆ వాక్యాలు చూస్తే మీకు మీరు ఒకసారి నేను నాది అనేది ఏది లేదు ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే అని సిద్ధాంతీకరిస్తారు అలాంటి ఆ విజ్ఞానము ఆ దర్శనము దానికి అనన్య భక్తి అనిపారు భక్త్యా త్వనన్య అటువంటి భక్తితో రెండవది భక్తితో అంటే మరి ఇది భక్త జ్ఞానమా మీరు ఏ పేరైనా పెట్టుకోండి ఏ పేరైనా పెట్టుకోండి తెలిసి రామనామము జపించాలని త్యాగరాజస్వామి అన్నాడుగా రామనామాన్ని జపించేప్పుడు కూడా తెలిసి జపించాలి రామనామాన్ని జపించేప్పుడు కూడా ఆత్మ కంటే భిన్నంగా రాముడు లేడు ఆత్మ అభిన్నంగానే రామనామాన్ని జపించాలి రామనామము ఆత్మ కంటే అభిన్నంగా లేదు ఆ నామము చేత నిర్దేశించబడే నామి కూడా ఆత్మకంటే భిన్నంగా లేదు ఆత్మకంటే భిన్నంగా ఏది లేదు అని తెలిసి ఆ రామనామాన్ని జపించాలి కాబట్టి ఇది అనన్యభక్తి రెండవది లేని భక్తి శంకర్లు ఏమంటారో చూద్దాము అవతారిక కథం పునఃశక్య ఇది ఉచ్యతే కాబట్టి యజ్ఞంతో వేదంతో తపస్సుతోటి దానంతో ఈ విశ్వరూపుడు యొక్క దర్శనము సంభవం కాదన్నప్పుడు మరి ఎలా సంభవం అవుతుందో చెప్పండి అంటే చెప్తున్నారు భక్త్యా తూ తు తూ అంటే ఈ నాలుగు సాధనాలతో ఏది సంభవము కాదో అది సంభవమే తో సంభవము ఓ దెన్ వీ విల్ డూ భక్తి మాకందరికీ అలవాటైందే భక్తి మేము తెల్లర్లేస్తే చేసేదే భక్తి అనుకుంటారేమో కొంచెం ఆలోచన చేయాల్సి ఉంటుంది భక్తి అంటే లోకువైపోయింది జనాలకి భక్తి భక్తి ఎంత లో అంటే భక్తి టీవీలో వచ్చిందే భక్తి అనే స్థితికి చేరుకుంటున్నారు జనాలు భక్తి టీవీలో భక్తి ఉంటుంది కొన్ని కమర్షియల్స్ ఉంటాయి అవేవో అనేక ఉంటాయి భక్తి అనే మాసపత్రికలో ఉన్నదే భక్తి భక్తి అనే రేడియో స్టేషన్లో ఉన్నదే భక్తి అది కాదుగా భక్తి అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో కిం విశిష్టయా కాబట్టి ఆ భక్తికి ఏదైనా ఒక విశేషణం ఉన్నదా దాన్ని క్వాలిఫై చేసే విధానం ఏదైనా ఉందా ఉంది ఇత్యాహ అనన్య అది అనన్యమైన భక్తి అవ్వాలి అనన్యము అంటే ఏమిటర్థం అపృథక్భూతయా పదానికి పదం అన్య అంటే పృథక్ అనన్య బహువ్రీహ సమాసం చేసుకుంటే అపృథక్భూతయా ఏ భక్తి ఎందైతే పృథక్వం అంటే వేరు అనేది ఉండదు వేరు సెపరేషన్ డివిషన్ అనేది ఉండదు అటువంటి భక్తి అది ఎలా ఉంటుందంటే భగవత అన్యత్ర పృథక్ నదాచిదీ యాభీ సా అనన్యభక్తి భగవంతునికంటే ఇతరమునందు ఏ ప్రేమ అయితే ఏ కాలమునందైననూ ఉండదో అటువంటి ప్రేమకు అనన్యభక్తి అని పేరు యా భక్తి ఏ ప్రేమ భగవత అన్యత్ర భగవంతుని కంటే ఇతరమునందు ఏ కాలమునందైననూ ఉండదు ఇప్పుడు చూడండి ఈ భక్తి అనన్యభక్తి అన్నది ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చేసుకుని చాలా ఫోకస్ తోటి దాన్ని అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఆ మానవులు సైకలాజికల్ డిపెండెన్స్ అనే దాంతో బాధపడుతూ ఉంటారు మనుష్య లక్షణం సైకలాజికల్ డిపెండెన్స్ అంటే మానసిక పరాధీనత ఇప్పుడు ఎలాగంటే మనం మానసికంగా సైకలాజికల్గా ధనం మీద డిపెండ్ అయి ఉంటాం ధనం అన్నది మీకు ఒక రోజు గడవడానికి ఎంత ధనం కావాలి యాభై రూపాయలు అరవై రూపాయలు కావాల్సి ఉంటుంది ఒకప్పుడు టీ తాగాలనుకుంటే పది రూపాయలు కావాల్సి ఉంటుంది ఒక పూట భోజనం చేయాలనుకుంటే ముప్పై నలభయో కావాల్సి ఉంటుంది కాబట్టి వాడికి కా అది అది పరాధీనత కాదు అది ఫిజికల్ డిపెండెన్స్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ డిపెండెన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ సైకలాజికల్ డిపెండెన్స్ వీడికి సుఖంగా భోజనం చేయడానికి కావాల్సింది వంద రూపాయలు సరిపడుతుంది ఏమంటే నెలకి మూడు రూపాయలు సరిపడుతుంది వీడు నెలకి ముప్పై వేల రూపాయలకి వ్యవస్థ చేసుకుంటాడు చేసుకుని ఇది సరిపడుతుందో సరిపడదో అని భయపడుతూ ఉంటాడు దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ సైకలాజికల్ డిపెండెన్స్ ఆన్ మనీ సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది మనీ మీద దాని కారణంగానే మనిషి దుఃఖాన్ని అనుభవిస్తాడు మనీని ఫిజికల్ మనీ హ్యాస్ మనీ అంటే పర్చేసింగ్ పవర్ అవసరమైన మేరకు పర్చేసింగ్ పవర్ని పెట్టుకోవాలి ఇట్స్ ఎన్ ఎంపవర్మెంట్ అంటే నా దగ్గర ఈ పర్చేసింగ్ పవర్ ఉంది ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నారనుకోండి పర్సు మర్చిపోయి వెళ్ళారనుకోండి మంచినీళ్ళు తాగాలంటే అవకాశం లేదు పర్సు మర్చిపోయి వెళ్తే యూఆర్ విథౌట్ ఎనీ పవర్ అది పర్సు జేబులో పెట్టుకుని వెళ్ళారనుకోండి అంటే ఇంకా అక్కడి నుంచి బాటిల్స్ పోనేసుకుని తాగేస్తారా అవసరమైతే తాగుతారు ఇట్స్ ఎన్ ఎంపవర్మెంట్ యు ఎంపవర్ యువర్ సెల్ విత్ మనీ యు నీట్ దట్ purchasing power. కానీ ఫిజికల్గా పర్చేసింగ్ పవర్ని ప్రొక్యూర్ చేసుకోవటము రిటైన్ చేసుకోవటము భద్రం చేసుకోవటము తప్పు కాదు కానీ సైకలాజికల్గా మనీ మీద మనిషి ఆధారపడతాడు అంటే ఏమైంది వీడి ప్రేమ భగవత అన్యత్ర ధనే వచ్చిందిగా భగవంతుని యొక్క అంటే ఇతరమైన ధనములను అంటే భరోసా నీ భరోసా దేని మీద అంటే డబ్బుంది నేను పది లక్షలు బ్యాంకులో పెట్టాను అది భరోసా వాడికి అనన్యఫక్తి ఎలా అవుతుంది అది అన్యమునందు భరోసా ఎప్పుడైతే వచ్చిందో అది సైకలాజికల్గా డిపెండెంట్ అయి ఉంటాడు ఆ పది లక్షల బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు అది వాళ్ళు పుచ్చేసుకుంటారు మీరు బ్యాంకులో పది లక్షలు పెట్టారంటే ఇంకా అది మీ దగ్గరికి వచ్చేది కాదు